ఎనకాయనకా నిలిచింది ఎలక్షన్ లో గెలిచింది జిల్లా నాయకుడయింది కట్టింది పిల్లి పిల్లి చదివింది ప్లీడర్ పట్టా తెచ్చింది కోర్టులోన వాదించింది కోతికి శిక్ష వేయించింది కోతి కోతి దూకింది టోపీ బిజినెస్ చేసింది కోట్లకు సంపాదించింది గొప్పవాడలో చేరింది